అమ్మ అనినా మమ్మీ అనినా ఆ అంటుంది అమ్మా నాన్న అనినా డాడీ అనినా అంటాడు నాన్న పాప అనినా బేబీ అనినా ఓయ్ అంటుంది పాప రాము టామీ అనినా కుయ్ అంటుంది కుక్క